ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఈ రోజులో జాయిన్ అయిన మీ అందరికి నా వందనలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థంతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము పరిశుద్ధులకు తండ్రి కృపా మైడ జీవం యేసు ప్రభానికి ఎంతో వందాలైనా నిన్న నిరంతరం ఏకరీతి గొప్ప తండ్రి మహాపరిశుద్ధులైన దేవ నీకేస్త తొలి స్తోతాలు అర్పించుకుంటున్నాయి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో ఆద్రపరచుకున్నారు ఈ దినవంతా మీరు మాకు సహాయ అనేక ప్రాంతాలు నడిపించినారు బట్ అన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా భయంకరమైన శోధల నుంచి మమ్మల్ని తప్పించి నీ కృప మాకు మమ్మల్ని ఎంతగానో నిలబెట్టి బలపరిచిన గొప్ప దేవుడు తండ్రి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాం ఇక సాయంకాల సమయంలో అయినా సన్నిధికి మేము వచ్చినాం ప్రభా మా జీవితాలు సరి చేయండి మా హృదయాలు సరి చేయండి ఓ ప్రభా యథార్థతో పరిశుతతో నిండు మనసుతో నేను సేవించి బిడ్డలుగా మమ్మల్ని తయారీమని ప్రార్థిస్తున్నాం మీ వినే భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేయాలన్నా సహాయపడమని ప్రార్థిష్టం ఆ దేవ నా తండ్రి మీరు ఎంతో పరిశుద్ధులైనా మీ యొక్క పరిశుద్ధత మేము కలిగి ఉండాలన్న దశలో ఓ దేవ గనువరి చూపించిన ప్రేమ అర్థమైన సమృద్ధి కుమ్మరించి మీ మయమర్దమ నిలబెట్టుకోవడం అయినా ఆ ప్రేమ మేము అనేకులు ప్రకటించలాగిన రక్షణ సందేశం ద్వారా ప్రభావ ఈ ప్రేమను మేము చూపించే బిడ్డలుగా మేము ఉండాలా ప్రభావ ఈ లోకంలో అనేకులు అనేక చోట్ల ప్రభావ ప్రేమ కరువైపోయింది ప్రభావ అనేకులు ప్రేమ చలాారిపోయింది ప్రభావ భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం కానీ మేము ప్రభా ఆ ప్రేమను మర్చిపోకుండా ఆ ప్రేమని ప్రకటించాలా అలాంటి కృప మాకు అనుగ్రహించండి అయినా మరోసారి ప్రభా నీకు సన్నిధికి మేము వస్తున్నాం ప్రోభ నా తల్లి మమ్మల్ని స్వీకరించండి ప్రభా నీ నూతన అభిషేకం మాకు రైడ్ చేయండి అయినా మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అయినా పాటందర మహిం పండుగ మీతో పశువు ఆత్మలు నడిపింపు మాకు చేయండి నూతనంగా మమ్మల్ని అందరినీ ఈ ఆరు అంతట్లోనైనా మీరే ఆదిపతించి నడిపించండి పశుతాత్మ దేవ ఈ ఆకర్షిత హై ఉండ నడిపించి ముందు కై ఉండక రాలేదు ప్రభావ ఈ సన్నిధి నర్పించడానికి ఆదిష్టం ప్రతి ఆటంకపరుస్తుంది ప్రతి చీకటి శక్తులని వేసి చూస్తున్నాము ప్రతి ఒక్కరు ప్రభావ మీ సన్నిధిలో రావాల ప్రభా నైనా మీ వాక్యం కొంత మేము సన్నిధిలో ఈ రోజు మీరు మాతో మాట్లాడే ప్రభావ మమ్మల్ని ఈ అంత్య దినాల్లో మీరు ఆఖ దినాలనే ఉంటున్నాం ప్రభావ అయినా ప్రతి దశలోనైనా మేము బహు జాగ్రత్తగా మీరు చేయించాలా మరి విశేషంగా మీకు నీటి సత్యాన్ని మేము అనేక చోట్ల అనేక రాజధాని అలాంటి వాళ్ళ సేవా చేతులు మీకు మిమ్మల్ని అందరూ మై మాటమే మిమ్మల్ని అందరూ ప్రతి చోట మీకు మిమ్మల్ని అందరూ శాస్త్ర పెట్టుకొని మీ మై మాటమే నిలబెట్టుకోనైనా ఈ ఆరు నక్కట్లో మీరే అధిపతి అయితే మాలో అంటే ప్రభావ మీ ఆర్మ చేత ఈ ఆరో నడిపించమని ఏసీ ఫస్ట్ రామన్నా ప్రార్థించున్నాం తండ్రి ఆ అమ్మాయి ్రదర్ బ్రదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈరోజు ఒక ప్రార్థనాంశం ఉంది చార్లేస్ మాలాకి అనే వ్యక్తికి బ్రదర్ కి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నాడు ఆ బ్రదర్ దేవుడు స్వస్థపరచాలని ప్రేర్ చేయండి స్వరాజ్ బ్రదర్ క్యాటరింగ్ సిస్టర్ అండ్ డ్రైవర్ బ్రదర్ ప్రార్థిస్తారు దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి స్తోత్రం నైనా ప్రభా వేసే మహప్రభ నీ పావంలోకి వేళ స్తోత్రాలు దేవాసే మహాప్రభ ఈ సాయంకాల స్వామి సురక్షితంగా ఉంచి దేవా ప్రభా నీ వాక్యంలో దేవా నీ పాటల్లో దేవ మేము వచ్చినా దాన్ని బట్టి నీకు ఏమైనా దేవా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాడు మా ప్రభా మల్కామ్ బ్రదర్ దేవాయస్మ యాక్సిడెంట్ అయింది మా ప్రభా ఎయిస్ కృష్ణ గద్దస్తున్న ప్రతి ఒక్క చివరి శక్తి నేస్ కృష్ణ గద్దిస్తున్న నీ యొక్క రక్తం వృక్షించండి మా ప్రభా ఎక్కడైతే గాయాలైనయో దేవాయశ్రం మా ప్రభావ ప్రతి ఒక్కటి దేవాయస్మో మాంట ప్రతి ఒక్క కాపుతాలో దయచేయండి మా ప్రభా ఆయన డ్రైవింగ్ లో ప్రతి దాంట్లో మీరే సాయం చేయండి మా ప్రభా ధరణించారికలకు దేవాయస్ మా ప్రభా స్వస్థత దయచేయండి మా ప్రభా యస్ కృష్ణున గర్దిస్తున్న మా మీరే సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క ఆయన అనుకున్నదంతా ఈ సఫలం మాటకు సాయం నీ యొక్క రక్షణ భాగ్యంలో నడిచి దేవాయస్మ నిన్ను శుతించే భాగ్యం నా దయచేయండి మా ప్రభా ప్రత్యు గర్దిస్తారని త్వరగా వేడుకొచ్చున్నాం తండ్రి మా ప్రార్థిస్తాము నేనా పరిశుద్ధుడా జీవంగల తండ్రి నీకే వందనం స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన నా ప్రభా నా తండ్రి నీకు స్తోత్రం ఆ చిన్న బాబును ముట్టడి దేవా సంపూర్ణంగా స్వచ్చత దయచేయండి తండ్రి యేసు నాభంలో దేవ ఎక్కడైతే గాయంతో బాధపడుతుండో ప్రభ ఐసు నుంచి బయటికి రావాలా దురాత్మ దగ్గర దయ్యాలు చీకటాన్ని గర్తించండి తండ్రి నీకు వంద నాలుగు కుటుంబు ప్రభా అద్భుత రాజక జరించండి దేవా ఆ పిడకు యేసూ ప్రభ సంపూర్ణంగా స్వచ్చత యేసు ప్రభానికి వంద నాలుగు అప్పుడే గొప్పగా సాక్షిడిగా జీవించాలని మైమకొరక ప్రభ గొప్పగా ఏసు ప్రభ అద్భుతం ఆచరిక జరిగించి కుటుంబం అంతా రక్షింపబడాల దేవాన్ని సంధికి తీసుకుని రండి వాళ్ళకంత సరస్వత్వకై నడిపింపబడాలా దేవా మత నుంచి విడుదల కొందాల సత్వనికే నడిపించండి ఆకుండా పీడిస్తున్న దుష్ట శక్తులని నా ప్రభానికే వందనారు ప్రభ ఆ మెడిసిన్ రక్తపోషణ మీరు దయచేసి సంపూర్ణంగా హీల్ చేసి రక్తపోషణ దయచేసి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావాలా మీరే కారం జరిగించి మీరు అక్కడ సేవల బలంగా మీరు వాడుకోమని డి పరిశుధులకు తండ్రి కృపమైన జీవం గల దేవ ఇసు ప్రభా నీకు ఎంతో వందలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతి గొప్పతని నీకేసుకుని స్వతంత్రమైన ఆ పథకాల మీద మొర పెట్టు నేను ఉత్తర్మిస్తున్నారు ప్రభా నా దేవ ఇసు ప్రభా తండ్రి ఈ సమయంలో నేను మేము ప్రార్థిష్టమైనా ఛానల్ గురించి మేము మీ కృపలో పెట్టి జ్ఞాపకం చేసుకోండి అయినా మీకు కృప చూపించండి ప్రభా యాక్సిడెంట్స్ దురాత్తులను ఏ సిలా గద్దిస్తున్ను ఆజ్ఞాపిస్తున్న దేవా అతను ముట్టండి ప్రవ మీ రక్తాన్ని ప్రోక్షింప చేసి ప్రతి పాపం క్షమించినైనా మీ కనికెరం చూపించమని ప్రార్థిస్తు స్వస్థ పచ్చండి ప్రభావ ఆయన ఆ బిడ్డ నశించుకోవడానికి ఇష్టం లేని ప్రభావ ప్రతి ఆత్మ మీరే ప్రభావ కాబట్టి నేను ఆ బిడ్డ మీరు కాకండి స్వస్థ పచ్చండి ప్రభావ అతన్ని ఎక్కడెక్కడ గాయాలైన ప్రవ అయినా కలవరి మీరు పొందిన గాయం చేత స్వస్థత కలుగుతుందే వాకింగ్ సెల్స్తున్నైనా ఆ వాక్ బిడ్డ చేత మీరు వాళ్ళతో మీరు ప్రతి అవయాన్ని ప్రభావాలని చరికాను ప్రతి అవయాన్ని ప్రభావ సమృద్ధితరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిషత్ లాభంలో ప్రతి అవయాన్ని వితపర్చి సంపూర్ణ హీలింగ్ దచ్చేయండి స్వస్థ మీ మహిమర్దమ నిలబెట్టుకునైనా మీ వాక్కు మీరు బాగు చేయని ప్రభావ దేవాత దేవానికి ఎంతో వందనాల సంపూర్ణ హీలింగ్ దరిచేసి ప్రతి శోధన ప్రతి క్యూ ని కొట్టివేసినైనా మీ జీవంతో నింపి ప్రవ అవశిపోషింపజేసి బ్రతికింపజేసి మీ మహిమర్థమై నిలబెట్టుకుని ప్రతి అవయాన్ని మీరు ముట్టి స్వస్థ పచ్చి లేవనెత్తి మీ మహిమట్టమై మీ సాక్షిగా ఆ బిడ్డ నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం ప్రభావ నీ నామట్టి మీరు ప్రార్థించడమైనా మీరే గొప్ప దేవుడు ప్రభావ నేను నమ్ముతున్నాం ప్రభావ అయినా నా తన కార్యం జరిగించాడు ముఖ్యంగా స్వస్థత పొందిన ఆ బిడ్డ రక్షణ పొందాల ప్రభా అయినా మీరే రక్షణ మార్గం ఇచ్చేయండి మీరు దర్శించండి ఓ ప్రభావ మీరు మాట్లాడండి ప్రభావ ఆ బిడ్డకి మీరు అవకాశం ఇచ్చిన నీకు ఎంతో వందలు తనలాంటి హాని ధరకు మీరు కాపాడండి నీకు ఎంతో వందలు ప్రభావ మేము అందరం ప్రార్థిస్తున్నమైనా ్రదర్ మన మధ్యలో ఉన్న స్వరాజ్ బ్రదర్ పాట పాడతారు ప్రైజ్లా బ్రదర్ పోదాము పోదాము పైన మోదాముదాము పోదాము పోదాము పైన మోదాము సువార్త పోదాము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 త చెప్పబోదాము అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము సువార్త చాటింప సాగిపో అచ్చడ పోదాం ఇచ్చడ పోదాం ఎచ్చడ సువార్త చాటింబ సాగిపోదాము పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము ఆ జాతి ఈ జాతి ఏ పరిశుద్ధతే మన సొంత జాతండి ఆ జాతి ఈ జాతి ఈ జాతండి పరిశుద్ధతే మన సొంత జాతండి పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము పోదాము పోదాము పైన మోదాము సువార్త ఊరు ఈ ఊరు ఏ ఊరండి కానాను దేశమే మన సొంత ఊరండి ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి కానాను దేశమే మన దేశమండి పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పబోదాము పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము ఆ రక్తము ఈ రక్తము ఏ రక్తమండి క్రీస్తసు రక్తమే పాపబ పండి రక్తము ఈ రక్తము ఏ రక్తమండి క్రీస్తసు రక్తమే పాప బ పండి పోదాము పోదాము త చెప్పబోదాము పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము ఆ లోకము ఈ లోకము ఏ లోకమండి పరలోకమే మన సొంత ఊరండి ఆ లోకము ఈ లోక లోకము ఏ లోకమండి పరలోకమే మన రండి పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్ప పోదాము ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి క్రీస్తేమలో మార్పు లేదండి ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి క్రీస్త ప్రేమలో మార్పు లేదండి పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పబోదాము అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము సువార్త చాటింప సాగిపోదాము అచ్చట పోదాం ఇచ్చట పోదాం ఎచ్చట పోదాము క్రీస్త సువార్త చాటింప చేద్దాము పోదాము పోదాము పైన మోదాము చెప్పోదాము పోదాము పోదాము పైన పోదాము చెప్పబోదాము థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లో ప్రైజ్ లా బ్రదర్ మన మధ్యలో ఉన్న ప్రెస్ సిస్టర్ మనకి దేవుని వాక్యం అందిస్తారు ప్రైజ్ లో సిస్టర్ అందరికీ వాక్యం వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాం శ్రోత్రమేశ్వర వాక్యంలో వెళ్తున్నాం మీరే మాతో మాట్లాడే స్వ గొప్ప విజయాలు మా ద్వారా పలిగించుమని ప్రభాని అడిగి వెళ్తున్నాం తండ్రి యా మే హలో ఈ రోజు మన లైఫ్ లో అన్ని స్టేజెస్ ఉంటది చైల్డ్హుడ్ డేస్ యూత్ మళ్ళా మన ఒక మ్యారేజ్ ఒక లైఫ్ దాని మన ఓల్డ్ ఏజ్ లైఫ్ సో ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో మనకి యవ్వన కాలం అనేది చాలా ముఖ్యం అనమాట యవ్వన కాలంలో దేవుడు ఇంకా నీకు అంటే అంత స్ట్రెస్ ఉండదు ఒకవేళ నువ్వు మ్యారేడ్ అయితే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వేరే ఫ్యామిలీని చూసుకోవడానికి టైం కేటాయించాలా కానీ ఇవాళ కాలంలో అది చాలా ప్ర చాలా ఇంపార్టెంట్ అన్న ఆ యవ్వన కాలాన్ని మనం ఎంత గనం ఉపయోగించుకోవాలి దేని ద్వారా మనం ఉపయోగించుకోవాలి ఎట్లా మనం దేవుని సేవలో ఉపయోగించుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ దేవుని మనం వెతకాల ఎలా వెతకాలా మన పూర్ణ హృదయంతో మనము వెతకాల మనము ఒకవేళ చూసినట్టయితే జన్మయ ఇరవై తొమ్మిది వేల పన్నెండు నుంచి పదమూడు చూసుకుంటే మనం కి అక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ అయి ఉంటది ఏమనంటే మీరు నన్ను వెతికిన యొడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన యొడల మీరు నన్ను కనుగొందురు ఇంగ్లీష్ లో క్లియర్ గా ఏమన్నా విత్ ఆల్ యోర్ హార్ట్ నీ పూర్ణ మనస్సుతోని దేవుని వెతికితే తప్పకుండా దేవు దేవుడు నీకు క కనిపిస్తారంట దేవుడు ఎంత దేవుడు ఒక లైట్ ఎట్లా ఉంటుందంటే మనం తట్టుకోలేము సూర్యుడు వెలుగు మన మీదకి దగ్గరికి వస్తే మనం తట్టుకోగలమా తట్టుకోలేము కానీ ఆ సూర్యుడు వెలుగు కావాల ఎందుకంటే మన డైలీ లైఫ్ సాగించాలంటే సన్ ఒక లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే దేవుడు వెలుగు మనలో ఇంపార్టెంట్ అసలు ఎప్పుడైనా ఆలోచించినరా దేవుడు లేకపోతే మన లైఫ్ ఇక్కడ ఏ దారిలో వెళ్తుందని ఎగ్జాక్ట్ గా అలానే మన దేవుడు అనేది ఒక వర్ దే మన ఎంతో మంది ఈ రోజు ఈ టైం ని ఇవ్వలేకపోయి ఉండొచ్చు ఎంతో మంది ఈ టైంలో వేరొక వర్క్ లో ఉండు ఉండిండొచ్చు కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు కొంతమంది దుఃఖంతో ఉండొచ్చు ఏదైనా ఏదైనా సిచ్యువేషన్ లో ఉండొచ్చు కానీ దేవుడు మనకి టైం ఇచ్చిండు కాబట్టి దానికి కూడా మనము దేవునికి థ్యాంక్స్ గివింగ్ అని చెప్తూ ఉండాలా ప్రతిసారి ప్రతి అన్నిటికీ గురించి అడుగుతాం దేవుడా నాకు జాబ్ కావాలా దేవుడా నాకు మంచి ఆరోగ్యం కావాలా దేవుడా నాకు మంచి ఇల్లు కావాలా కానీ ఎప్పుడైనా అడిగారా దేవుణ్ణి మీరు దేవుడా నేను చూడాలనుకుంటున్నా నేను నాకు ప్రత్యక్షం అని ఎప్పుడైనా మీరు మీ మనసులోకి ప్రశ్నించారా అన్నిటి గురించి అడుగుతారా మన మన అన్ని అంటే హ్యూమన్ మైండ్ అనేది చాలా సెల్ఫిష్ ఒక వన్ రూపీ వచ్చినా మనం సాటిస్ఫాక్షన్ కాము వన్ రూపీ నుంచి లేదు సుప్రభా ఇంకొక ఇంకొక వన్ రూపీ లేదు ఇంకొక వన్ రూపీ అని మన మనీ గురించి అడుగుతాము మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి అడుగుతాము అన్నిటి గురించి అడుగుతాం కానీ దేవుడి గురించి దేవుని దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలా దాని గురించి కూడా మనం దేవుణ్ణి అడగాల సో అలాగే దేవుని దేవుని దేవుడు లో ఉన్న జ్ఞానము చాలా చాలా గొప్పది అంట ఆ జ్ఞానము మనం మనము రావాలి రావాలి ఇప్పుడు బైబిల్లో కూడా ఎంతో మంది రాజు అడిగిండు మాకు జ్ఞానం విజడమి అని అడిగారు సో మనం కూడా ఫస్ట్ ఏం దేవుని దగ్గర జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఏదో ఒకసారి ఏదో లైఫ్ లో మనం తప్పు చేసిండొచ్చు రిపెండెన్స్ అనేది చాలా ముఖ్యం ఆ రి ఏంటంటే ఫగీర్నెస్ ఎవరన్నా తప్పు చేసిండనుకో మనలో రిపెండెన్స్ కలగాల క్షమించే గుణం ఉండాల వేరే వాళ్ళని గుణం ఉండాలంట ఫస్ట్ క్వాలిటీ మనము దేవుని దగ్గర నుంచి అది నేర్చుకోవాలంట ఇప్పుడు దేవుడు ఒక పిల్లల అంటాం ఇప్పుడు మన మన అమ్మ నాన్న దగ్గర ఏమేమి గుణాలు ఉంటాయో ఒక్కొక్కసారి మనకు అదే వస్తుంది హ్యాపీచువేటెడ్ అయిపోతాం మా మమ్మీ డాడీ ఇట్లా చేస్తుండే సో నేను కూడా ఇదే చేస్తాను సో నువ్వు దేవుడు కుమార్ ఆ దేవుడు ఒక కుమార్తె అంటావు సో దేవుడిని ఎందుకు నువ్వు ఫాలో కావు లైఫ్ లా సో దేవుడు చేసిన దేవుడు చేసిన కొన్ని మంచి పనులు నువ్వు ఎందుకు చేయలేవు ఇప్పుడు దేవుడు ప్రతిసారి మనం ఎంతో ఎన్ని తప్పులు చేసిన దేవుడు మనకి క్షమిస్తూనే ఉంటాడు క్షమిస్తూనే ఉంటాడు అట్లా నువ్వు లైఫ్ లో నువ్వు క్షమిస్తున్నావు ఎవరినన్నా దేవుడు మనకు ఇప్పుడు ఎవ్వరు చూడట్లేదు నన్ను సరే ఈరోజు నేను అందరూ అందరూ కాబట్టి నేను మంచిగా బిహేవ్ చేయాలా అందరితో నేను మంచిగా ఉండాలా అందరు నన్ను కాబట్టి నువ్వు లోకాన్ని గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావు లోకానికి నువ్వు పోటీ ఎలా చేసుకుంటున్నావు నీకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండాలి అందరితో ఉంటే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి కానీ దేవుణ్ణి మర్చిపోతున్నావు లాస్ట్ కి నువ్వు దేవుణ్ణి ఇప్పుడు వీళ్ళతో ఉండకపోతే నన్ను ఏమనుకుంటాను అని కాదు వా నువ్వు ప్రతిసారి చెప్తూనే ఉండు దేవుణ్ణి ఒక అద్భుత కార్యాలు వాళ్ళు చెప్తూనే ఉండు ఒక్కోసారి వాళ్ళకి విస్క్ వస్తుంది టైమ్స్ చెప్పు టూ టైమ్స్ రప్పు త్రీ టైమ్స్ చెప్పు ఏదో టైంలో వాళ్ళకి విస్క్ కానీ వాళ్ళకి దేవుడు అనేది వాళ్ళ నువ్వు ఎన్నిసార్లు చెప్తున్నాను ఇక్కడ ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళలో మారు మార్చి వస్తుందా లేదా దేవుడు ఎన్నోసార్లు మనం ఫీ చేసిందావు ఎన్నోసార్లు మనం తప్పుకోనామో మన లైఫ్ లో మన అందరి లైఫ్ లో మనం ఏదో రోజు తప్పిపోయినాము చెడు దారిలో వెళ్ళినాం కానీ ఎట్లా దేవుడు మన వచ్చి లాక్కొని వచ్చి నా సొత్తు అని అన్నాడు దేవుడు ఆ రోజు నువ్వు కూడా ఆలోచించుకోవాలి నేను ఒక్కదాన్నే సొత్తు ఉండొద్దు లైఫ్లా నేను ఒక్కదాన్నే లై మా గ్రీడీనెస్ అంటారు కదా గ్రీడీనెస్ లైఫ్ లో ఎప్పుడు నేను ఒక్కదాన్నే బాగోడాలా నేను ఒక్కదాన్నే రాజ్యం చేరాలి అని మన ఇంట్లో ఎంతో మంది ఉంటారు ఒకళ్ళు మన మాట ఒకళ్ళు మనం మాటింటారు ఒకళ్ళు అంటారు చేసే మంచి పని అంటారు నువ్వు చెడ్ నువ్వు రాంగ్ అని అంటారు ఎప్పుడు చూసినా నువ్వు ఆ అనేది వేరేగా పోర్ట్రేట్ చేస్తావు కాదు అది కాదు నువ్వు చెప్పడానికి ట్రై చే ఏదో రోజు వాళ్ళను మార్పు అనేది వస్తుంది కానీ చెప్పడం మాత్రం దేవుడు ఎట్లా మనకి ప్రతిసారి మనకు గుర్తు చేస్తున్నావు నేను ఉన్నా నేను వింటాను నేను నేను కాపాడతానని దేవుడు చెప్పిండో అట్లనే దేవుడు జ్ఞానం నీలో ఉంటే కదా ఎన్నిసార్లు ఎవరైనా ఏమైనా చేసినా కానీ నువ్వు దేవుల్లో ఉంటావు డిపెండెన్స్ అనేది ఉంటుంది పగివ్నెస్ అనేది ఉంటుంది అండ్ తప్పకుండా మనలో మనం ఎవరు ఈ లోకంలో పర్ఫెక్ట్ కాదు సో పర్ఫెక్ట్ ఎవరు కాదు ఈ లోకంలో దేవుడు తప్ప అందరూ మనం అందరం ఇన్పర్ఫెక్ట్ ఏదో ఒక రోజు మన చదువులో కానీ మన వర్క్ లో కానీ ఎక్కడో అక్కడ మనము తక్కువ చేసి మనం వర్క్ లో కూడా ఎన్నో ఎన్నో ఎరర్స్ వస్తాయి ఏదో ఒకటి వస్తుంది మెయిన్ గా నేను పనిచేసే దాంట్లో ఏమో కస్టమర్ సపోర్ట్ ఉన్నది అక్కడ ఒక్కొక్కసారి రెజల్యూషన్ లేకపోతే మనం కస్టమర్స్కి ఒక టైంలో మనకి సంజాయించాలా కానీ వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వలేకపోతాము ఒక్కొక్కసారి అమౌంట్ ప్రతి కస్టమర్ కి ఇచ్చుకుంటా పోతే అది అగేన్స్ట్ రూల్ అయిపోతుంది కొన్ని ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వగలం సో ఇప్పుడు ఎవరికైతే ఇవ్వలేమో మనం ఎట్లా మనము వాళ్ళని వర్క్ వర్క్ లో మనం మేనేజ్ చేస్తాం రియల్ లైఫ్ లో కూడా మేనేజ్ చేయాల్సి వస్తుంది మన ఇంట్లో ఎవరైతే వినట్లేదు వినడానికి రెడీగా లేరు సో నువ్వు చేసేది రాంగ్ నువ్వు చెప్పేది రాంగ్ నువ్వు అస్సలు బైబుల్ ని ఫాలో అవ్వట్లేదు అది అని చెప్తూనే ఉన్నా కానీ మీరు రిపీట్ చేస్తూనే ఉన్నది ఆ సెంటెన్స్ ఇదే ఇది చూడండి చూడు ఇది నమ్ము రీచ్ ఈ వర్డ్స్ రీచ్ అని వాళ్ళకి తిరిగి చెప్పిందా అంటే తీసుకొచ్చేవాళ్ళకి కానీ దేవుడికి ఒక రోజు అడుగుతాను అంట ఏమని నేను ఇన్ని సార్లు నేను నీకు చెప్పడానికి ట్రై చేసిన కానీ ఆ టైంలో మనం అని దేవుడు ప్రశ్నించుకోవాలి సో జ్ఞానం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మనం దేవుణ్ణి జ్ఞానం గురించి కూడా అడగాలి అండ్ మన దేవుడు లాగా ఉండ దేవు క్వాలిటీస్ మనలో ఉండాలి దేవుని పిల్లలుగా మనం ఉండాలంటే మనము మన తన ఆజ్ఞలని మనం పాటించాలంట ప్రతి ఒక్క ఆజ్ఞని మనం పాటించాలా అది ఎలా పాటించాలా సో దానికి ఏం కావాలా మనకి జ్ఞానం కావాలా సో జ్ఞానం దగ్గర నుంచి దేవుడికి అడగాల దేవుడా మన జ్ఞానం దయచి ఈ వాక్యం నేను చెప్తున్నా ఈరోజు మైడ్ బి నాకు మోస్ట్లీ మొత్తం తెలియదేమి ఎంత అవుతుందో నేను ఈరోజు ట్రై చేయాల ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే అయినా ట్రై చేయాలా అని అట్లీస్ట్ మన ఇయర్ ఎండ్ అయిపోతుంది ఈ ఇయర్ ఎండ్ అయ్యే లోప లోపట నేను ఎంతమందిని రక్షించిన ఎంతమందికి నేను చెప్పడానికి ట్రై నువ్వు చెప్పు వాళ్ళ ఇష్టం వాళ్ళు దేవుడు ఒక ఒక రోజు వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి అడుగుతాడు ఇన్ని రోజులు నా బిడ్డ వచ్చి నీకు చెప్పడానికి ట్రై చేసి కానీ నువ్వు ఆ రోజు వినలేదు కానీ నువ్వు చెప్పడానికి ఎంత ట్రై చేస్తావో అంత ట్రై చేస్తేనే ఉంది సో ఎప్పుడైతే దేవుని ఒక జ్ఞానం జ్ఞానం నీకు వస్తుందో ఎప్పుడైతే ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క కమాండెంట్స్ ఫాలో అవుతావు తన ఆజ్ఞానని ఫాలో అవుతావు సో తప్పకుండా నీ లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందని నీ మెయిన్ పర్పస్ ఏంటి లైఫ్ లో అందరినీ ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు అందరినీ ఎంచుకోవచ్చు కదా నీ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకో ఫస్ట్ నీకు ఇప్పుడు ఇప్పుడు మనం అర్లీ స్టేజ్ లో మనం అంతా మనం సెవెంటీస్ ఎయిటీస్ ఆ స్టేజ్ లో లేము మనకి థర్టీస్ ట్వంటీస్ థర్టీస్ ఫార్టీస్ లో మనం అందరం ఉన్నాం సో ఆంపుల్ ఆఫ్ టైం ఉంది మైపీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనకి ఒక ఎయిట్ అవర్స్ సరే టెన్ అవర్స్ మన వర్క్ షెడ్యూల్లో అయిపోతే అట్లీస్ట్ టూ అవర్స్ అట్లీస్ట్ వన్ అవర్ దేవునితో గడపడానికి నీ సొంతంగా నువ్వు ట్రై చేయి ఎంతో అంత అలాగే నీ ఫ్రెండ్స్ కి నీ పోలీగ్స్ కి ఎక్కడంటే అక్కడ దేవుని ఒక సువార్త అనేది ప్రకటించడానికి ట్రై చేయి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నీ వంతు నుంచి నువ్వు ట్రై చేయి నీ మెయిన్ పర్పస్ ఏంటి నేను ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు దేవుని ఒక సువార్త చెప్పడానికి దేవుడు నిన్ను తన స్పెషల్ చైల్డ్ ను దేవుడు ఇక్కడ ప్రతిసారి నాకు ఈ వాక్యం అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఏమై నేను ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయితే నేను ప్రతిసారి అదే వాక్యం రివైన్ చేస్తూ రివైన్ చేస్తూ రివైన్ చేస్తూ అదే అదే చూస్తుంటే ఎందుకంటే మన ఇప్పుడు ఎవరన్నా మనకి ఏమన్నా చెప్పిన మనం ఇమోషనల్ గా ఫీల్ అయ్యి మనము మనకి ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనము డౌన్ అయిపోతాం అది ఎంత చెప్పినా కానీ అవ్వట్లేదు ఎంత ఇదైనా కానీ అవ్వట్లేదు అని అనుకుంటాం ఆ టైంలో నువ్వు ఈ వర్స్ చదువు ఏమని అంటుండంటే నిన్ను నేను పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను నువ్వు నా సొత్తు ఎప్పుడు లోకంలో నీకు అన్ని వదిలేసిండొచ్చు నీ ఫ్యామిలీని వదిలేసిందచ్చు నీకు అన్ని అగేన్స్ట్ అయిండొచ్చు ఈ లైఫ్ లా ఒంటరిగా మెలిగిపోయిండొచ్చు కానీ ఆ ఉంటది తనంలో నీకు ఎవరున్నారు గాడ్ ఆ దేవుడు అనేది నేను ఎంచుకోండు ఎప్పుడు ఎంచుకోండి నేను మీ తల్లి నువ్వు భూమి మీద కూడా రాలే నువ్వు అసలుకి భూమి మీద కూడా రాలే అసలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తను నేను ఎంచుకున్నాను అంటే నువ్వు ఎంత స్పెషల్ వేరే వాళ్ళకంటే ఎంత స్పెషల్ అంటే నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఎంచుకున్నాడు అండ్ నా స్కూల్లో ఉన్నప్పుడు నేను కాన్వెంట్ స్కూల్ అనమాట ఇట్లా మాకు రిట్రీట్ టైప్ అంటే ప్రేయర్ టైప్ అవుతుంది సో దాంట్లో ఎప్పుడైనా మేము ఇదైపోయిందంటే ఒక వర్డ్స్ నాకు ఇంత కూడా యు ఆర్ ప్రెషియస్ ఇన్ గాడ్ సైట్ దేవుని ఒక చాలా ఇంపార్టెంట్ చాలా ప్రెషియస్ చాలా ఇంపార్టెంట్ నీ లోక దృష్టిలో నువ్వు ఇంపార్టెంట్ కాదు నీ వైఫ్ దృష్టిలో నువ్వు ఇంపార్టెంట్ కాదు నీ హస్బెండ్ దృష్టిలో నువ్వు ఇంపార్టెంట్ కాదు నువ్వు చేసే పని దృష్టిలో నువ్వు ఇంపార్టెంట్ కాదు అన్ని అందరూ చూసినా కానీ అది ఈయన ఊక చెప్తూనే ఉంటాడు మెంటల్ అయిపోయిను ఈయన ఇట్లా అట్లా అని ప్రతిసారి నేను పోక్ చేస్తూనే ఉంటాడు నేను రాంగ్ పాయింట్ అవుట్ చేస్తూనే ఉంటాడు కానీ నువ్వు ఎందుకు దేవుడు ఎందుకు నేను నేర్చుకున్నాడు అది నువ్వు ప్రశ్నించుకో ఈ స్పెషల్ మనం ఎంత స్పెషల్ అంటే దేవుడు మనని ఇంత దేవుడు ఒక ప్రతి ఒక్క వర్స్ మనకి ఎందుకు చెప్తున్నా బైబుల్ లో ఉన్న ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్ చిన్న చిన్న పాయింట్ మనకి ఎందుకు నేర్పిస్తున్నా దేవుడు మనం లాస్ట్ డేస్ లో ఉన్నాం ఆ లాస్ట్ డేస్ లో మనం సర్వైవ్ కావాలంటే దేవుడు ఒక ప్రతి ఒక్క పని మనం చేయాల ఫార్టీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి అక్కడికి వెళ్ళడానికి అవ్వదు సో ఇది ఒక ప్రెషర్స్ టైం అనమాట ఇంతవరకు అయితే అంతవరకు సరే మనం మనం ఇక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ వస్తాయి సో బాయ్స్ అంటే కొంతమంది అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది సో మెయిన్ గా వర్కింగ్ ఉంటారో లేకపోతే ఇంట్లోనే ఉండడానికి వాళ్ళకి ఆప్షన్ ఉండదు సో నువ్వు ఎక్కడ ఉంటావు ఆ లొకాలిటీలోనే నువ్వు ఎక్కడ ఎవరితో మాట్లాడుతావు వాళ్ళకు కూడా చెప్పడానికి ట్రై చేయి ఇలా తూ మాటలు మాట్లాడుతుంది మా ఇప్పుడు డైలీ ఏదో ఒకటి మనం మాట్లాడుతున్నాం మాటలు మాట్లాడుతుంది మనకి దేవుడు ఒక చెప్పడానికి ట్రై చేయి వాళ్ళు విన్నా వినకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళలో వాళ్ళు మారడానికి ట్రై చేస్తాం ఈరోజు ఆ రోజు నువ్వు ఇలా చెప్పినావు కదా నా లైఫ్ లో ఇంత గొప్ప కార్యమైంది కదా అని వాళ్ళు ఏదో రోజు తెలుసుకుంటారని ఏదో ఒక రోజు వాళ్ళను బాగుపడతారు అది నీకు ఇంపార్టెంట్ అది నువ్వు అది నువ్వు దేవు అలా నువ్వు దేవుణ్ణి వెతుకోవచ్చు దేవునికి నువ్వు దేవుడు అంటున్నారు దేవుడు ఒక రాజ్యం ఎంత గొప్పది అంటే ఎంత ఆ రాజ్యం అడుగు పెట్టానంటే దేవుడు ఒక అని అయిపో ఏడు ఒక గమని నుంచి ఫాలో కావాలి కదా దేవుని ఎలా వెతకాలో పూర్ణ హృదయంతో వెతకాలి సో నీ నువ్వు లోపల మొత్తం గ్రజ్జి పెట్టుకొని నువ్వు లోపల ఎంతో నువ్వు పెట్టుకొని ఈరోజు నువ్వు ప్రేర్ చేస్తే నువ్వు మంచిగా అయిపోతావు అది కాదు ఎవడు అన్నాలో చేసిందా ప్రే లోపడం ఎంతో గనము పెట్టుకొని వేరే వాళ్ళకి ప్రేర్ ఏది కదా ఎంతైనా కానీ వాళ్ళకి ఫగివ్నెస్ ఫగివ్నెస్ మనలో ఉండాలి వాళ్ళు ఎంత అయిన కానీ కానీ మన తగిస్ తోని సరే ఎంత అయిపోయింది కానీ మన తగీవ్నెస్ తోని వాళ్ళకి ప్రేర్ చేయాలి పూర్ణ హృదయంతో మనం ప్రేర్ చేయాలి ఎలాంటి గిల్టీ పెట్టుకో వాళ్ళు మన టార్గెట్ ఏంది వాళ్ళని రక్షణ బాట నడిపాలి అంతే అది ఎన్ని రోజులైనా కానీ మనం మన ఉన్న చిన్న సర్కుల్ని మనం ట్రై చేయొచ్చు ఉన్న చిన్న సర్కిల్ని ట్రై చేయాల్సిందే ఎందుకంటే నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అదే దేవుణ్ణి ఎంచుకున్నా అంటే దాని గురించి ఎంచుకున్నా నువ్వు అలా అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టగలవు దేవుని ఒక రాజ్యంలోకి నువ్వు పెట్టాలంటే ఇవన్నీ ట్రై చేయాల్సిందే మీకు లైఫ్ లో నీకు దేవుడు పొందడం ఎన్ని ఇల్లు అని ఆకేని రోజు దేవుడు మనం ఏదైతే ఉందో ఆ రోజు తీవెంత బంగారం ఉంది నాకు ఇంత ఉన్నారు నాకు ఇంత జాబ్ ఉంది అది అది కౌంట్లెస్ అక్కడ అది అది అసలు కౌంటే చేయండి నువ్వు ఎంత ఎంత మంది నీకు సుపార్త అది ఇంపార్టెంట్ నీకు టైం లేకపోవచ్చు హెవీ హెవీ వర్క్ ప్రెషర్ ఉండొచ్చు ఆ వర్క్ ప్రెషర్ లో కూడా నీ పోలీస్ నువ్వు నువ్వు ట్రై చెప్పడానికి ఈ కొలి గురించి అదే నా మేనేజర్ నాకు ఆలోచిస్తాను సో నేను ఈరోజు తన గురించి ట్రేట్ చేయడం తన మేనేజర్ కి జనం వస్తుంది సో మేనేజర్ కి జనం వస్తుంది నువ్వు తన గురించి మొరే పెట్టినావా లేదు నువ్వు ట్రై చేసినావా మేనేజర్ తను ఎప్పుడు చూసానే ఉంటాను సో నన్ను తన గురించి ఆలోచించ అది అది మన లైఫ్ మన దాంట్లో ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది మనం దేవు పిల్లలు కాబట్టి తన పిల్లలు ఎలా ఉండాలో అది ఫస్ట్ మనం నేర్చుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ సో మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి ఏదైనా ఒకటి మనము ప్రయారిటైజ్ చేసుకోవాలి లైఫ్ ముందుకు వెళ్ళాలండి ఇవన్నీ ఎంతో మంది ఎంత ఇబ్బంది పెట్టినా కానీ మనము ముందుకు వెళ్తూనే ఉండాలా మన జర్నీ అనేది దేవుణ్ణి మనకి ఫుల్ స్టాప్ అనేది ఉండాలి ఉండొద్దాన్ని ఫామ్ హౌస్ అనేది ఉండాలని ఫుల్ స్టాప్ అనేది ఉండాలంట సో ఈరోజు నేను ఈ వ్యక్తికి నేను దేవుని గురించి చెప్పి సో నెక్స్ట్ పర్సన్ నెక్స్ట్ పర్సన్ నెక్స్ట్ పర్సన్ సో నేను పర్సన్ దగ్గర వచ్చి స్టార్ట్ చేయొచ్చు ఇంతమంది అయితే అంత మందికి దేవుణ్ణి సువార్త చెప్పడానికి నువ్వు ట్రై చేయ అండ్ ఎప్పుడైతే నువ్వు ట్రై చేస్తావో దేవుని ఒక ఇంపార్టెంట్ నువ్వు గ్రహిస్తావు నీ యొక్క దేవుడు ఒక రాజ్యం అడుగు పెడతావు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట నేను తన రథ సారధిలో నేను ఎత్తుకొని తిరుగుతాను ఒకవేళ నువ్వు నీ ఒక ఇప్పుడు మనం మన మమ్మీ ఉంటే మన డాడీ దగ్గరకి ఉంటే లేకపోతే మనం ఎట్లా ఉన్నప్పుడు ఎంత ఏమైనా చేసినా ఒక్కొక్క ఇలా రోడ్ క్రాస్ చేస్తున్నా కానీ మమ్మీ డాడీ చేతి పట్టుకుంటే ఎంత సెక్యూర్ గా ఫీల్ అవుతామో మనకి ఇవన్నీ చేసినాం మనం లైఫ్ లో మనకి అనేది ఎవరు చేస్తా ఉంటే దేవుని చేస్తాం దేవుడు రాజ్యంలో ఉండాలి రాజ్యంలో ఉండాలంటే తనకి పొందాలి తనకి పొందాలంటే తన కమాండ్మెంట్స్ మనం ఫాలో కావాలి కీ పొందడానికి మనం ఇవన్నీ ఇవన్నీ మనం చేసినట్టయితే ఆ కీప్ పొందుతా మనకు సడన్ గా ఒక డ్రైవర్ డ్రైవ్ చేస్తుంది ఏమన్నా ఒకటి అబ్స్ట్రకుల్ వచ్చినాయి ఆగిపోతాడు మనకు ఆ డెస్టినీ వరకు తను తీసుకు వెళ్ళడం బాధ్యత కదా సో దేవుడు నాకు ఇది చేయట్లేదు నేను ఇందులో నేను సఫలం అవ్వట్లేదు నాకు ఈ జాబ్ రావట్లేదు అస్సలు రావట్లేదు అండ్ నాకు కూడా ఉంటుంది నేను నేను ఒక పొజిషన్ నుంచి నేను ఆ టైంలో వెళ్ళలేకపోయాను సో నేను వెళ్ళలేకపోయాను కాబట్టి నేను జాబ్ క్వెట్ చేసామనుకున్నాను ఎందుకంటే మళ్ళీ దాంట్లోనే వర్క్ చేయాలా అంటే నాకు అవ్వట్లేదు సో అమ్మాయి చెప్పిందంటే లేదు లేదు నువ్వు చేసుకో ఇప్పుడు మనకి ఏమంటే ఆప్షన్ కూడా లేదు కాబట్టి నువ్వు చేసుకో సో అది చేస్తూనే మనము అలాగే దేవుని దాంట్లో మనం ఎప్పుడైతే దేవుని దాంట్లో మనం వెళ్తామో అది ఫుల్ స్టాక్ రాని అది గేర్ రాని అది లెఫ్ట్ నుంచి రైట్ తిరగని మనం అనుకుంటాం ఈ లెఫ్ట్ నుంచి రైట్ తిరిగినాం రైట్ నుంచి లెఫ్ట్ తిరిగినాం మన డెస్టినీ ఇంకో వస్తలేదు టూ ఇయర్స్ అయింది నేను సేమ్ జాబ్ లో ఉన్నా నాకు ఏం వేరే వాళ్ళందరూ ఆ ముందుకు వెళ్తున్నారు నేను వెళ్ళట్లేదు అంటే దేవుడు టూ ఇయర్స్ నుంచి నువ్వు వెయిట్ చేపిస్తుందంటే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఇయర్ లా లేకపోతే టూ ఇయర్స్ టూ మంత్స్ లా సంథింగ్ ఇస్ ఏదో ఒక మిరాకల్ జరగబోతుందేమో నువ్వు చిన్న చిన్న మైనన్యూట్ థింగ్ గురించి నువ్వు వెయిట్ చేస్తున్నాము మైన్యూట్ అంటే మైన్యూట్ గురించి వెయిట్ చేస్తున్నావేమో కానీ అక్కడ ఏదో గొప్పగా గొప్పగా నువ్వు దేవుడు రాసి పెట్టిండేమో ఆల్రెడీ సో దాని గురించి నువ్వు లెఫ్ట్ అయినా రైట్ అయినా ఆల్రెడీ నువ్వు కీ అనే దేవుని ఒక దేవుడు ఒక కీ సంపాదించుకున్నావు నీ డ్రైవర్ దేవుడు తప్పకుండా నీ డెస్టినీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కదా సో అది లైఫ్ లో ఆలోచించాలి ఎప్పుడైతే దేవుని ఒక జ్ఞానం పొందుకుంటావో ఎప్పుడైతే దేవుడు ఒక కమాండ్మెంట్స్ నువ్వు ఫాలో అవుతావో లోకానుసారంగా కాకుండా దేవుని అనుసారంగా నువ్వు జీవిస్తావో అది నువ్వు చాలా ఇంపార్టెంట్ నువ్వు రోడ్ మీద పోతూ అయినా బస్సులో అయినా ఎట్లునట్ల ఎట్లా అట్లా సో మనం ఉన్న సర్కులనే నువ్వు నువ్వు చెప్పడానికి ట్రై చేయి అది విన్నా వినకపోయినా అది వాళ్ళది ఎందుకంటే దేవ రేపు వాళ్ళు దేవుని దగ్గర దేవుడు తప్పకుండా వాళ్ళని ప్రశ్నిస్తాడు నేను నా బిడ్డ ఇన్నిసార్లు వచ్చి నీకు నా సుగార్డుతో చెప్పింది నువ్వు ఆ టైంలో నువ్వు వినలేదు సో దేవుడు నిన్ను తన బిడ్డ అంటు తన సొత్తు అంటుండ ఎవరు అని లైఫ్ లో ఒక్కొక్కసారి మన మమ్మీ డాడే మనకు అగెన్స్ట్ అయిపోతుంది ఈ చిన్న పని చేయకపోతే అది ఇది అని సో నా సొత్తు ఎంత ఫియర్ నాట్ యూ బిలాంగ్ టు మీ you are precious in uh, god's sight ivanni aptunnaru in intro motivate chestunnaru aa niku adigindannla devudu isthunnadu kaani nu in return devudiki em isthunavu agnalojinchu inta devuni degarunchi ninu minni eppudu nunchu nu anukuntunnu nenu 10 years back devuni namukunna 15 years back devuni namukunna paraga nik teliyadu kaani eppudu nunchi devudu ninu tane biddaga బిడ్డగా నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు ఈ లోకాన్ని కూడా నువ్వు చూడలేదు తల్లి గర్భం నుంచే దేవుడు నిన్ను ఎంచుకున్నాడు సో దానికి రీజన్ నువ్వు తెలుసుకో ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేయి ఎవరికైతే నువ్వు చెప్పాలనుకుంటున్నావో శు వార్త నీ నుంచి ఫ్రెండ్స్ నుంచి లేకపోతే నీ వాళ్ళ నుంచి నువ్వు ట్రై చేయి ట్రై చేస్తేనే ఉండు నువ్వు వాళ్ళకి ఎలా చెప్పాలి ఇప్పుడు వాళ్ళకి ఎలా అంటే దేవుడు ఒక చెప్పు వాళ్ళకి స్టార్టింగ్ లోనే ఒక ఎల్కేజీ స్టూడెంట్ కి వెళ్ళేసి నువ్వు ఒక యూనివర్సిటీ సిలబస్ చెప్తే వాళ్ళకి అర్థం అర్థం కాదు సో దేవుడు మిరాకల్స్ చెప్పడానికి ట్రై చేయి దేవుడు ఒక చెప్పడానికి ట్రై చేయి నా లైఫ్ లో కాడ్ ఎంత ఇంపార్టెంట్ మీ మీ నువ్వు దేవుడు చేసిన మిరాకల్స్ నువ్వు షేర్ చేసుకుంటున్నావా దేవుడు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేసిందో నీ లైఫ్ లో అది ఎప్పుడైనా నువ్వు షేర్ చేసుకున్నావా వేరే వాళ్ళతో అది నువ్వు స్టార్ట్ చేయి ఈ రోజు నుంచి నా లైఫ్ లో దే దేవుడు వచ్చినప్పటి నుంచి నేను ఎప్పుడైతే నేను దేవుడిని నమ్ముకున్నానో లైఫ్ లో నాకు ఇంత గొప్ప కార్యాలు అయినాయి నన్ను ఒకప్పుడు నేను నా దగ్గర ఏం లేకుండా దేవుడు నాకు ఇంత ఇచ్చింది సో కూడా నమ్ముకోలేదు పరలోక రాజ్యాన్ని నాతో పాటు నీతో పాటు నువ్వు ఒక్కడదే కాదు వెళ్ళడానికి దారి నిన్న నేను దాని గురించి ఎంచుకోలేదు దేవుడు అరలో ఒక రాజ్యానికి నీతో పాటు ఎంతో మందిని తీసుక తీసుకు వెళ్ళడానికి దేవుడు నేను ఎంచుకున్నాడు సో అది నువ్వు ఇవన్నీ చేస్తే కదా దేవుడు తప్పకుండా నీకు కనబడుతుంది దేవుడు తప్పకుండా నీకు దేవు అప్పుడు అక్కడ ఒక సెంటెన్స్ లో దేవుడే ఏమని చెప్తుందంటే విత్ ఆల్ యూ హార్ట్ వర్డ్ విత్ ఆల్ యూ హార్ట్ మనం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి వెతికినట్టయితే తప్పకుండా ప్రతి ప్రశ్నకి అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు ప్రతి జవాబుకి ప్రతి ప్రశ్నకి తన దగ్గర జవాబు ఉండదని ఈ లోకానుసారంగా కొన్ని కొన్ని క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయలేము ప్లాంక్ అయిపోతాం మేము కానీ దగ్గర అదే క్వశ్చన్ ను అడుగు ప్రతి దాంట్లోనే అండ్ మెయిన్లీ మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ తో మనం ప్రేయర్ చేస్తామో ఆ టూ త్రీ అవర్స్ నువ్వు దేవుడి దగ్గర అడుగు ఇలా ఇలా సిచ్యువేషన్ నా లైఫ్ లో జరగలేదు నా లైఫ్ లో ఇది అవుతుంది కూడా ఎందుకు అవుతుంది అని ఒక ప్రశ్న వలలో ఇది నువ్వు దేవుడి తప్పకుండా దేవునికి సమాధానం ఇస్తాడు ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రయారిటైజ్ చేసుకుంటున్నావు లైఫ్ లా లోకాన్ని కాదు దేవుణ్ణి నువ్వు ఫస్ట్ ప్రయారిటీగా చేసుకుంటున్నావు సో తప్పకుండా దేవునికి ఆన్సర్ చేస్తాడు దేవుడు జ్ఞానం నీలో ఉంది సో అన్ని ప్రశ్నలకి నీ దగ్గర ఆన్సర్ ఉంది వేరే వాళ్ళు నువ్వు వేరే వాళ్ళ గురించి నువ్వు వెతకడం మానే చేయ వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరు వీళ్ళు చేయట్లేదు వాళ్ళ చేయట్లేదు ఎవరు రాదు నీ వెనకాల దేవుడు మాత్రం నీ వెనకాల పక్కకి ఈ జగలో ఉండడు ఓన్లీ దాట్ నువ్వు దేవుణ్ణి వెతుకు సో అన్ని నీకు అదంతా అదే ఎందుకంటే ఈ కీ దేవుని దగ్గరనే ఉంది ఈ స్టీరింగ్ ఏదైతే ఉందో దేవుని దగ్గరనే ఉంది నీ డెస్టినీ ఏదైతే ఉందో దేవుని దగ్గరనే ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఎవరు ఉండాలో ఎవరు ఉండొద్దు ఎవరికి ఏమేం చేయాలో అన్నీ ఆల్రెడీ దేవుడు ఆల్రెడీ రాసి అది నువ్వు ఫాలో అవుతున్నావా లేదా నా బిడ్డ నా ఫాలో అవుతున్నా లేదా అది నా బిడ్డ నా చైల్డ్ నా బిడ్డ నేను నేను ఏమన్నా అనుకుంటున్నానో లేదా ఎందుకంటే నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అదే దేవుడిని ఎంచుకున్నాంటే ఎందుకు ఎంచుకున్నానో అని నేను ప్రశ్నించుకో దేవుడు నిన్ను ఎంచుకున్న ఎంతో మందిలో నిన్నే ఎంచుకున్నాడు ఎంతో ఎంతో మందిలో నువ్వే ఎందుకు పోయి సువార్త అందరి దగ్గర ప్రకటిస్తున్నావు అంటే దేవుడు దాంట్లో ఎంతో గొప్ప సో ఆ గొప్పతనాన్ని ఇంకో గొప్ప చేసుకో చేసుకోవాలని నువ్వు ఆలోచించుకోవాలా కానీ కానీ నువ్వు మీ నీ లైఫ్ ని నువ్వు ఇంకా డిగ్రేడ్ ముందుకెళ్ళో దేవుడిని ప్రయారిటైజ్ చేసుకో దేవుడు యొక్క అపార్ట్మెంట్స్ ను ఫాలోగా మనలో రిపెండెన్స్ రావాలా ఆ ద్వేషం ఇదిని తీసేయాల మనం ఇవన్నీ ఉంటే తప్పకుండా మనము దేవుడు ఒక జ్ఞానం అనేది తప్పకుండా మనం ఉంటే దేవుని ఒక రాజ్యంతో మనం కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ ని కాదు మనం ఉన్న మొత్తం కొలీగ్స్ అందరి మనము దేవుని ఒక రాజ్యాన్ని రిస్క్ లో సిస్టర్ వాక్యాన్ని బట్టి ప్రార్థించండి సిస్టర్ విశ్వ ప్రభావానికి వందన రాజ్యా వాక్యంలో నువ్వు ఇసు ప్రభావంలో నువ్వు చెప్పినావు రాక్ష నువ్వు ఒకవేళ దేవుణ్ణి నువ్వు ప్రయారిటైజ్ చేసుకుంటే నీ కమాండ్మెంట్స్ తో ఫాలో అయితే నువ్వు వెతికితేసుప్రభ తప్పకుండా అందరికి దొరుకుతానన్నవారు వచ్చా యశప్రభ నీ పూర్ణ హృదయంతో ఏసోప్రభ ఎంతమంది ఇక్కడ ఉన్నారో యేసోప్రభ ఎంత మంది ఇది వింటారో యేసోప్రభ నిన్ను వాళ్ళు ఏసుప్రభా ప్రయారిటైజ్ చేసుకోవాలి యశోప్రభ నీ కమాండ్మెంట్స్ వాళ్ళు ఫాలో కావాలి అని పూర్ణ హృదయంతో వాళ్ళు నేను వెతకాలా యశప్రభ నీ ఆజ్ఞ వాళ్ళు కనుకొనాల యోప్రభ యశప్ర నీ జ్ఞానాన్ని వాళ్ళలో దయచేస్తూ ప్రభా ఈ రోజు చేస్తూ నాకు వాక్యం చెప్పడానికి టైం కేటాయించినందుకు నీకు వందనాలి రాజా అలాగే రోజు ఎంతో మంది ఎంతో ఆశ కానీ ప్రార్థనలో పాల్గొనడాన్ని ఉంటది కానీ ఏదో ఒక వర్క్ లో బిజీ అయిపోతారు రాజా కానీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అంటున్నావు రాజా నాకు సమయం ఇస్తున్నావు అని కానీ ఆ సమయము ఈ టైంలో ఇవ్వలే ఇవ్వడానికి ఇవ్వలేకపోతుండొచ్చు రాజా కానీ ప్రతి రోజు ఏదో ఒకసారి నీకు టైం అనేది వాళ్ళు కేటాయించాల రాజా నీ రాజ్యం గురించి వాళ్ళు పోడాల పోరాడాలే సుప్రభ నీ రాజ్యం గురించి వాళ్ళు వెతకాలే సుప్రభ నీ రాజ్యం గురించి ఎంతో మందిని రాజ్యంలో అడుగు పెట్టాలని ప్రయాసం వాళ్ళు దయచేయమని ప్రభని ఏసు క్రీస్తునాంలో అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లోడ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ క్యాథరిన్ సిస్టర్ మీరు అంశాల గురించి ప్రార్థించండి తర్వాత స్వరాజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇస్తారు సిస్టర్ ప్రార్థిస్తాము స్తోత్రం అయినా పరిశుద్ధుడ మైమోనతుడ సరశక్తి మధ్య తండ్రి నీకే వందనములు స్తోత్రంలో చరిస్తాం ఈ రాత్రి కాలంలో ఇచ్చిన అవకాశం బట్టి నీకు వేసుకుంటాది వందనాలు ప్రభావ ఇంతవరకు వాకింగ్ చేతి మీరు ఎంతగానో మమ్మల్ని హెచ్చరించినాం మమ్మల్ని బలపరిష తండ్రి నీకు పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందన స్తోత్రుడు ఆయన మమ్మ జీవితం ఇంకా ప్రభావ ఏదైనా తప్పుదమ్మిన పాప ముంటే మమ్మల్ని అడిగిన పరిశుద్ధ ఈ రోజు వాకింగ్ చేతి మాట్లాడినారు ప్రభావ అందరి బట్టి నీకు వందనాలు ప్రభా మా జీవితం ఏం సరి చేసుకుంటున్నాం బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం అయినా రాత్రి కాలంలో ఇచ్చిన ధన్యత బట్టి వందరా ఈ ధన్యత లేని వారు ఎంతో మంది వాళ్ళకు ఈ ధన్యత కలిగ చేయండి నడిపించండి దేవా వాళ్ళు కూడా ఆశీర్వాదాలు పొందును కాక ని సన్నిధిలో ప్రభా బలమైన శక్తి పొందుకోవాలని సాక్షిగా జీవించనుగాక ప్రత మహిమాన్నికే కలుగునుగాక ఎసు ప్రభానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం నేను ప్రతి ఒక్క జ్ఞాపకం తీసుకొని రక్షించుకొని మరి ఎసు ప్రభానికి వందరాలు మరి ప్రేణాంశాల విషయంలో ప్రార్థిస్తున్నాం దేవా ఏసుకృత నామంలో ప్రతొక్క బిడ్డ విజ్ఞాపన ప్రార్థనలో ప్రతొక్క కుటుంబాన్ని జ్ఞాపకం తీసుకొని రక్షించుకోవడం తండ్రి ముఖ్యంగా ఏసు ప్రభ ఈ లోకంలో పత్త ఒక్క దేశం కోసం ప్రార్థించివా కుటుంబికలంతా ఏసుకృత నామంలో పతొక్క బిడ్డ రక్షింపబడను కాక ప్రజలందరూ దేశం సందికి రావాలా ప్రభా స్వార్థ ప్రకటింపబడాలా వాళ్ళకు కన్యజనులు ప్రభ వాళ్ళంతా ఈ లోకంలో విగ్రహాన్ని విడిచిపెట్టిన సందికి రావాల ప్రభ మీరే కార్యం జరిగించేయండి తండ్రి నీ సందికి నడిపించే గొప్ప విజయాన్ని దయచేయండి మరి పడిపోయిన సేవకుల విషయంలో ప్రార్థిస్తున్నా దేవా ఎంతమంది యేసు ప్రభా సేవకులు పడిపోయిన ప్రభావ తిరిగి లేవాలా యేసు ప్రభా మును శక్తి పొందుకొని సేవ చేయను కాక బలమైన పాత్రగా వాడుకొని రాకడతండి తండ్రి మరి బ్లెసిస్ విషయంలో ప్రార్థిస్తున్నా దేవా వీళ్ళని ముట్టడి తాకండి స్వస్థపరిచండి మరి కంటి చూపులు రావాలా ప్రభా మీరే కార్యం జరిగించండి సైతాన్ని చీకట్లడి గద్దించండి దేవా ఆ కుటుంబంతో రక్షించుకోవాలని రాకడికి ఇష్టపచ్చుకోండి గొప్ప వాడుకోండి మై పొంది మీరు రాకడే కష్టపచ్చుకోండి తండ్రి అధ్యక్షులు విషయంలో ప్రార్థిస్తున్న దేవా డి తాకండినైనా ఏసుకృష్ణ నామమృదేవ ఆ పీడ యేసు ప్రభ శుగన్ నార్మల్ ఉండాలా ప్రభా యేస ప్రభ ఇన్ఫ్లెంట్ మరి రిలీజ్ కావాలా మీరే కారం జరిగించండి మరి యేసు ప్రభ కుటుంబం పీడిస దుష్ట శక్తులు అంధకార శక్తులు ఆ కుటుంబానికి విడుదల కలగ చేసి ఏసు ప్రభాన్ని రాకడకొని నశిటిపోయిన వారు ప్రార్థిస్తున్నాం ఎంతో మంది ఈ రోజు నశిపోతున్నారు ప్రభావ మరి యస్సుకృష్ణామని వాళ్ళంతా రక్షింపబడును కాక ఎంతమంది యశసు ప్రభావ కొట్టి బిట్లాడుతున్నాయి ఆత్మహిత పెట్టండి సైతాన్ని చేతు విడుదల పొందును కాక రహత బార సంపూర్ణంగా విడుదల దయచేసి రక్షించుకోండి తండ్రి వాళ్ళందరూ జీవాన్ని పోయింది యసు కృషణాము జీవాన్ని ప్రకటిస్తున్నాం తండ్రి మీరు కార్యం జరిగిచ్చండి సైతాన్ని ముట్ట అవకాశం లేని మన పాత్ర బంధిస్తున్నాం నాయన మీరే కార్యం జరిగించి ఆత్మ చుటక్నిక పెట్టండిదేవా కుటుంబం అంతా రక్షింపబడును కాక మీరే కారం జరిగిచ్చండి మరి హాస్పిటల్లో యశుప్రభ ఎంతో మంది రోగులున్నారు ప్రభా వాళ్ళు చుటాక్నికచ పెట్టండి సంపూర్ణంగా సుస్సత విడుదల ఇచ్చేయండి సంపూర్ణంగా యశుప్రభ ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ రావాలా ఏసునామిన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోన్ కాక మీరే కారం జరిగిచ్చాడు రక్షించుకోండి తండ్రి మరి యశుప్రభ ప్రతి ఒక్క సంఘం విషయంలో ప్రార్థిస్తున్న బిడ ముట్టాడు తక్కనైనా సంఘం నడిపిస్తే విషయంలో మీరు గొప్ప అద్భుతం జరిగించాడు తండ్రి వాళ్ళంతా అబద్ధం నుంచి విడుదల పొందాల దేవా సత్యాన్ని ప్రకటించాలా మరి బైబుల్ ఏం చెప్తుంది దాని ప్రకారంగా జీవించి దాని ప్రకారంగా జీవించాలా ప్రభ నడుచుకోవాలా మీరే సహాయం వ్యర్థమైన ఆరాధన చేసే వాళ్ళతో మీరు మాట్లాడండి వాళ్ళకు భయము అనుకుని పుట్టింది కాకేసు ప్రభ మీరు సహాయం చేయండి తండ్రి వేరొక బోధ బోధించడానికి వీలేదు ప్రభా మరి యేసుప్రభ సంఘ కాపర్తో మీరు మాట్లాడండి ఆయన మరి సంఘాన్ని ఏదా విధంగా మరి యేసుకృష్ణ నామంలో జరగనికి వీలేదు సత్యాన్ని ప్రకటించాలా మరి గొర్రలంతటి సంధికి నడిపింపబడాలా ప్రభా తండ్రి గొర్రెలని మరి సరైన సమయంలో పోషించాల దేవా జ్ఞానం దాయించండి కాపర్లకు మీరే కారణం జరిగించండి సంఘం చుట్టూ పెట్టి యేసు మీరే ఏర్పరచుకున్న సంఘంగా తయారవును కాక ఈ రోజు ప్రభు ప్రేసూ ప్రభావంతో మీరు మాట్లాడండినైనా గొప్ప విజయాన్ని దయచేయండి తండ్రి ఏసు ప్రభానికి వందనాల దేవ కేఎం ప్రదర్శన ముట్టడి తాకండి సంపూర్ణంగా స్వచ్చత విడుదల దయచేయండి దేవ బలమైన సేవ చేయాలి దేవా సత్యాన్ని ప్రకటించేటిగా మీరు వాడుకోండి మరి కుటుంబానికి ఎవరైతే మారలేదో కుటుంబం రక్షించుకోండి తండ్రి కుటుంబ పీఠ దుష్ట శక్తులు అంధకార శక్తి గద్దించండి తండ్రి ఏసు ప్రభావ బలమైన శక్తి పొందుకొని విజయం పొందును కాకనైనా మీరే కార్యం జరిగించండి తండ్రి ప్రతి మీద అధికారం ఇచ్చినన్న ప్రభావ ఇచ్చిన వాగ్దానం జీవితంలో నెరవేర్చి బడను కాక పతొక్క కుటుంబాన్ని రక్షించుకోవాలా ప్రభా మీరే సహాయం చేయండి ఇతరులు ఇరుగు పొరుగు వాళ్ళకు స్నేహితులకు బంధువులు మిత్రులకి మరి ప్రతి ఒక్క ఏసుప్రభ శక్తులకు కూడా స్వార్థ ప్రకటింపబడను కాక శక్తి పతొక్క కుటుంబానికి దయచేయండి ప్రతొక్క బిడ్డకు దీవెన్లు ఆశీర్వాదాలు పొందుకొని ప్రతొక్క బిడ్డకు వెలిగింపబడాలా ప్రభా శక్తి పతొక్క బిడ్డకు దయచేయండి నా తండ్రి నీకే వందనాలైన ఏసుకృష్ణ నామే గొప్ప విజయాన్ని దయచండి ఏసుప్రభ సంతానం విజయలేని మరి విషయంలో ప్రార్థించినదివా మరి ఎంత మందికి గర్భఫలం లేదో ప్రభా కొండి గర్భఫలం దయించండి ఇచ్చిన ఏసు మీరు వాగ్దానం ప్రకారంగా జీవించిన గాక మీరే కారం జరిగించండి లేవనే తండ్రి తండ్రి ఎస్సయానికి వంద గర్భంలో యహో ఇచ్చ మీరే కారం జరిగించండి దేవా సంపూర్ణంగా విడుదల దయచేసి ఏసు నామను సంతానం కలగచేసి ఏసు ప్రభా మీరే కార్యం జరిగించి రాక డెక్క సిద్ధపచ్చుకోండి దేవా ఎంత మందికి మరి ఉద్యోగ విషయంలో ప్రార్థిస్తున్నదేవా మరి ఎంత మందికి జాబ్ లేదా ప్రభా యేసుకృష్ణ వాళ్ళకు సహాయం చేయండి విజయాన్ని మీద ఇచ్చండి మరి కుటుంబాన్ని పోషన్ మీరేతో నడిపించి విజయాన్ని మీద ఆటకాలను తొలగించండి తండ్రి ఏసు ప్రభా జాబ్ వచ్చును కాక మీరే సహాయం చేయండి తండ్రి గొప్ప కార్యం జరిగించేది తండ్రి ఎస్ఐ వివాహం జరగని వారి విషయంలో ప్రార్థిస్తున్నాను ఆయన సంపూర్ణంగా ఏసు ప్రభా వాళ్ళ జీవితంలో మరి ఎవరినసులు చూసి అగ్నికచన పెట్టండి ఏ దుష్టుడు అవకాశం లేదు అయినా మరి రిశ్వ్రభ సరైన సమయంలో వాళ్ళకి వివాహం జరుగును కాక సైత నటక తలంపులన్నీ కొట్టివేసి మరి ప్రతొక యవనసుడు యవనసురాలు సరేన సరైన వయసులో మన పెళ్లి వివాహం జరగటం మీరు కార్యం జరిగించండి మరి సైత తొలగించి ప్రతొక్క బిడ్డ దీవించి ఆశీర్వదించి మన సేవకే వాడబడును మీరే కార్యం జరించండి అయినా చిన్నపిల్లల విషయంలో ప్రార్థిస్తున్నాను ఆయన చిన్న పిల్లల పెట్టండి నాయన మా తల్లిదండ్రులు కూడా సరైన జ్ఞానంతో పెంచాలా ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి చిన్న బిడ్డలకు తోడేయండి నీ బలమినసంతో తాకండి నీ పరులకు దూత కాప్దల ఉండడు కాక మరి ఎక్కడికే వెళ్తున్నా ఆడుకుంటున్నా మరి స్కూల్కి వెళ్తున్నా చిన్న బిడ్డలకు అంతతో నడిపించి విజయాన్ని మీరు దయచేసి బలపరచండి తండ్రి ఎవరి అసలు విషయంలో ప్రార్థిస్తున్నదేవా మరి ఎవరి మంచిగా చదువుకోవాలా మరి ఎస్సు ప్రభా జ్ఞానం మంచి జాబ్ల సెటిల్మెంట్ అవును కలగాల ప్రభా మీరే కార్యం జరిగించండి వాళ్ళని ఆశీర్వదించండి మరి ఏ దృష్టి ముట్టనిక అవకాశాల పాపంలో పడేయనికి బీలేదు ప్రభా వాళ్ళు ఎవరినా బాణంగా ందులో వాడబడు కాక చైతన్ రాజ్యాన్ని అంతా కూల్చాలా ప్రభ మీరు రాజ్యాన్ని కట్టాలా భూమి అలాంటి ఎవన్నా బిడకు దయచేయండి వాళ్ళ తరంలో ప్రభ యేసుకృష్ణ మిమ్మల్ని స్థాపించాలా ప్రభా మీరే కాలం జరిచి నీరు రాజ్యాన్ని స్థాపించాలా అలాంటి శక్తి పతక బిడకు దండి యవనసులకు ప్రభానికి వంద నాలుగు ప్రభా మన ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పతక కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి నీకు దేవా ని సంచరిస్తుంది కనుక ప్రభా వాళ్ళ ప్రార్థిస్తున్నాను మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబాలంతా పోషించండి ఇరుకులు ఇబ్బందులు చోదనలన్నీ మరణ గండనికి కొట్టువేండి ఏ దుష్టుడు అక్కడ ఉండడానికి వీలలేదు ప్రభా కుటుంబాలంతా పోషింపబడదు కాక సాక్షిని పెట్టండి దేవా మరి కుటుంబాల విషయంలో ప్రార్థిస్తున్నాను ఆయన భార్య భర్తల మధ్యలో సమాధానం పిల్లల మధ్యలో సమాధానం దయించండి యశు ప్రభానికి వంద ప్రభా నందన్ సాయి విషయంలో ప్రార్థిస్తున్నాను ట్టడి తాకండి మరి ఐసు నుంచి తీసుకొచ్చిన గొప్ప కారమే జరించం ఆవిడ పీడిత దుష్ట శక్తులు అంధకార శక్తులు శక్తులను కాల్చివేయబడి కాక రేహత్కార శ్రీని శోధన మరణగడ కొట్టివేసి విజయమిశ్ర తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నదేవా ఆ కుటుంబం యేసు నీ కొరకే సాక్షినిగా జీవించదు కాక మీరే కారం జరిగించి రక్షించుకోండి సుతిష్ట ముట్టడి తాకండి ఆయన మరి యేసుకృష్ణ నామంలో ప్రభ అవిడ యేసుకృష్ణ నామంలో ప్రభ మరి గల్ఫ్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి రాలని కరిగిపోవాలా సర్జర్ జరగకుండా యేసుప్రభ ముట్టి తాకి స్వస్థ పర్చి విడుదల దయ ఇచ్చేయండి మరి గిద్దరు బాబు విషయంలో ప్రార్థిస్తున్నాను నీకు విషయంలో ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి సంపూర్ణంగా బిడ్డ స్వస్థత పొందాలా మరి సర్జరీ జరగకుండా ఏసుప్రభ బిడ్డ కుటుంబం అంతా రక్షించుకోండి తండ్రి ఏసు వంద దుష్ట కాల్చే సేవల బలంగా వాడబడాలా అక్షణ విషయంలో ప్రార్థిస్తున్నాం గర్భ సంచరియ ఘటనని కరిగిపోను కాక తైత్య రజాత కూల్చేయండి మూత్ర ఇన్ఫెక్షన్ త పోను కాక సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి ఏసుప్రభ కుటుంబం అంతా రక్షింబడాలా సేవకే వాడబడాలా అద్భుతంగా మీరు వాడుకోండి కూడా ముట్టడి తాకండి మరి గొంతుల గడ్డ నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా స్వచ్ఛత దయచే కుటుంబం అంతా రక్షి నిరాకడకే పచ్చుకోండి అగ్నిప పపాపను ముట్టాడు తాకండి ఆయన ఏసుకృష్ణ నామంలో పిడుచు నుంచి విడుదల పొందాలా నరల బలితో మీరు కొట్టువేండి సైతాన్ రాజ్యాన్ని తల్చివేసి ఆ బిడ్డకి ఏసు ప్రభానికి వందన కుటుంబంతో రక్షిపబడ సేవ చేయాలా మీరే కార్యం జరిగించండి రాకడతరచుకోండి సుందరరా బ్రదర్ ముట్టాడు తాకండినయన నువ్వేర్పరచుకునే బిడ్డ ప్రభా మరి సైతాన్ చేతన ఉండడానికి వీళ్ళే సైతాన్ రాజ్యాన్ని కూల్చివేసి లీవర్ సమస్య బాధపడడానికి వీళ్ళేసు ప్రభా సేవ చేయనుకో ముందుకు నడిపిపబడాలా రాజ్యాన్ని కూల్చాలా ప్రభ ఆ బిడ్డ ద్వారా మీరు రక్షించుకోండి సేవలో మరి అనేక మంది ఆత్మలు రక్షింపబడాలంటే శక్తి దయచేయండి సుందరు రా మీరే తోడ నడిపించి కుటుంబం పట్ల గొప్ప అద్భుతం జరిగించాడు అప్పుడే మొరపెట్టాల ప్రాధాన కుటుంబాన్ని విజయం చూడాలా దేవావాల పిట్ట పిల్లల విషయంలో గొప్ప అద్భుతం జరిగించి రక్షించుకోవడం తండండి రెండు కృష్ణ కూడా తాకండి స్వస్థపరచండి మంచి ఆర్గం స్వస్థత ఇచ్చండి ఆకలి అరుగుదల దండి పోషణ దేయండి తండ్రి నీకు వందన బలమైన సేవ చేయాలా వెనుక అడగనికి వీళ్ళేదేవా ముందుకు నడిపింపబడాలా సైతన్ రాజ్యాన్ని కూర్చాలా దేవిస్తుని కూడా ముట్టాడు తాకండి ఆయన అప్పటికి ఎక్కడ గడ్డలు వస్తున్నాయి అప్పుడు కరిగిపోను కాక సైతానంత కూరాలా ప్రభా మీరే సహాయం చేయండి రాజ్యాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోవాలా సేవకు ముందుకు నడిపింపబడాలా మా సిస్టర్కి తోడైండి బలహీనతలని కొట్టివేయండి దేవా నిన్ను చూస్తూ బలం శక్తితో పొందుకొని విజయం పొందాల కుటుంబ పట్ల ప్రభా మీరే సహాయం చేయండి శోధన మరణగానే నా తండ్రి సర్దస్ని కూడా ముట్టాడు తాకండి మరి బ్లడ్ క్యాన్సర్ చూడత దయచేసి రక్త ప్రోక్షణ మీద ఇచ్చండి ఆ కుటుంబ అనే జన్లు కుటుంబ ప్రభుత్వం రక్షించుకోవడం జ్ఞాపకం తెసుకోండి తండ్రి భర్త పిల్లల విషయంలో గొప్ప అద్భుతం జరిగి తాకి నిలబెట్టండి లక్కి చిన్న పాపను ముట్టడి తాకండి మరి ఎక్కడైతే కాలుకి యేసు ప్రభా బోన్ పెరుగుతుందో మరి ఆపరేషన్ జరగానికి వీలేదు అది కరిగిపోను కాక ఆవిడ భవిష్యత్ దీవించి ఆశీర్వించి మరి స్కూల్కి వెళ్ళిన శక్తి దండి శివదర్శన ముట్టడి తాకండినైనా మంచి ఆర్గం స్వచ్ఛత దండి ఆ బిడ్డ కేసు ప్రభ క్యాన్సర్ నుంచి విడుదల పొందినగాక సంపూర్ణంగా స్వచ్ఛత తెచ్చే కుటుంబంతో సాక్షులు ఉండడం ఏసు ప్రభా బాణంగా వాడబడన సంధిలో ప్రభా అక్కడ జ్ఞాపక అన్వ్విక పాపని ముట్టాడు ఐష్య గురించి విడుదలైంది అప్పుడే పిడుసురానికి సైతనతో రిఖరాలిష్టికి రక్త ప్రోక్షణ మీద సాక్షిగా నిలబెట్టాడు నాగేశ్వర ముట్టాడు తాకండి లంగ్స్ ప్రాబ్లం చూ విడుదల కిడ్నీ ప్రాబ్లం చూ విడుదల చేసి మూత్రపడిన స్వచ్ఛత పొందును కాక సైత రాజ్యం కులాల ప్రభ మీరే సహాయం చేస్తే రక్షించుకోండి ఆ కుటుంబంతో విడుదల పొంది యశు ప్రభ నిరాకడక యసు ప్రభ ప్రతి ఒక్కటి మహిమ నీకే కలుపుకుని కాక అలాంటి బలమైన సేవ చేయాలి ఆ కుటుంబం ఎసు ప్రభావ మీరు సహాయం చేయండి రమేష్ బ్రదర్ తో మీరు మాట్లాడండి ఆయన భార్య పిల్లలను పోషించాలా ఆయనకున్న చీకటి శక్తులు అంధకార శక్తులు సైత ఏ సరస్తున్న పో కాలిపుతో రిందహేత కబాలి ఆ కుటుంబంతో విడుదల పొందాలా నిర్లక్ష్య బిడ్డలు ప్రభావ సేవ చేయాలా అవిడ ఎక్కడున్నా ప్రభావ సంపూర్ణంగా మార్చుకోండి ఆ ఊరు ప్రాంతం అంతా మారు కాకనైనా మీరే కాలం జరిగించి రక్షించండి దేవా నాగర్జ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నా ప్రభా ఆ బిడ్డను ముట్టండి తాకండి అప్పుడ యేసు కృష్ణ నాములు తాగుంచి విడుదలై చేయండి వాళ్ళు ఇల్లంతా కట్టాపడాలా ప్రభా నిన్ను సృతించి ఏసు ప్రభా నిన్ను ఘనపరిచే బిడ్డగా మీరు వాడుకోండి కుటుంబం అంతా రక్షించుకోండి అశోక్ బ్రదర్ మూడ ముట్టడి తాకండిని ఆయన అప్పుడొక్క పక్ష పాతం నుంచి విడుదల దయచేయండి మరి పెరాజ్ నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా విడుదల దయచేయండి అప్పుడొక్క బ్రెయిన్ తాకండి స్వస్థత విడుదల దయచేసి ఎక్కడైతే చచ్చు పడ్డే నరాలయ్య జీవింప చేయండి దేవా నీ వాకును పంచి బాగు చేసి రక్షించుకోండి నా తండ్రి నీకే వందన సో నిర్ సిస్టమిషన్లో ప్రార్థిస్తున్నాను ముట్టడి తాకండి ఆశ ఎసు ప్రభ హాస్పిటల్ ఉండడానికి వీల సంపూర్ణంగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావాలా ప్రభా ఎటువంటి కండిషన్న్నా అదే నార్మల్ వచ్చును కాక మీరే కారం జరిగించారు రక్షించుకోండి మరి ఏసు ప్రభావ బ్లడ్ విషయంలో గొప్ప అద్భుతం జరిగించి ఆ బ్లడ్లోని రక్త ప్రోక్షణ మీద దయచండి ఆ కలవరిశలో రక్త ప్రోక్షణ జరుగును కాక కలిగ చేసి రక్షించుకోండి సంపూర్ణంగా స్వస్త విడుదల దయచేసి రక్షించండి తండ్రి ఏసు ప్రభానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకే కొట్లాది వందన పెద్ద జ్ఞాపకం చేసుకోండి మన వచ్చిన బ్రదర్ సిస్టర్లు ముట్టడి తాకడేనైనా వాళ్ళ కుటుంబాలతో రక్షింపబడాలా బలమైన సేవ చెయ్యాలా మనకు వాక్యం ఏం చెప్తుంది ఆ మేము జీవించాలా మరి అయితే మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందల మా జీవితాలపై ఇంకా సరి చేసుకోవాలా సేవలు వాడబడాల అద్భుతంగా ఆశ్చర్యంగా వాడబడాలేవా మీరే గొప్ప కాలం జరిగించి రక్షించి సాఖి నిలబెట్టి రాకడ స్థితపరచుకున్న శక్తి కుటుంబానికి దాన్ని ప్రతి అధికారం ఇస్తాను ప్రభా సైతాన్ మీద ప్రభా మాకు ఇచ్చిన బట్టి నీకు వందల స్తోత్రం చెల్లిస్తున్నాం ఏసు ప్రభాన్ని తొక్కుకుంటూ రాజ్యానికి కట్టుకుంటూ ముందుకు మమ్మల్ని నడిపించమని నదడనే ఏసు క్రిస్తున్నామని తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ సిస్టర్ మన ప్రవీణ ఏప శాంతి సమాధానం ఇక్కడ కూడొచ్చి మన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎలా సదాకాలం తోడు కాక హామీన్ హామేన్ సిస్టర్ ప్రైజ్ సిస్టర్ అందరికి